కీర్తన నూట నలభై ఎనిమిది ఒప్పవడముగా కొన్నెందరూ ఎప్పుడు రేయి నీకెప్పుడు పగలు కన్నుల చంద్రుడును కమలమిత్రుడును ఉన్నతిని వినీకుండగను వెన్నెల ఎండలు వెల్లయగా మేల్కొనుటెన్నడునిదురా ఎన్నడు నీకు కందువసతి కనుగలు వలు ముఖార బిందము నిధివో వికసించే ముందర నిద్ర సూచిన బిందగునీ తెలివికి తుదయేది తమము రాజసము తగు సాత్వికమును నీ మాయారతులు కమలాధిప వెంకటగిరిసా నిన్ను ప్రమదము మరపును బైకొనుటెట్లా